మన దేహంలోని వివిధ అవయవాలకు ఏ విధంగా అయితే అందించాలనో ఇది కేవలం భగవంతుని యొక్క కార్యమే గాని మన కార్యం కని కాదు కాబట్టి నేను భోంచేస్తే ఆరోగ్యంగా ఉంటాను అని నువ్వు చెప్పుకోవడానికి అవకాశమే లేదు ఎందుకంటే భోజనం చేసేటువంటి కార్యం మాత్రమే నీ చేతిలో ఉంది దాన్ని జీర్ణింపజేసేటువంటి శక్తి అదంతా భగవంతుడి చేతిలో ఉంది లేదు మన దేహంలో ఏ ఆహారం అయితే జీర్ణం కాకుండా మిగిలిపోతుందో అదంతా లోపల మలిన పదార్థంగా టాక్సిక్ మ్యాటర్గా తయారైపోద్ది అది అనేకమైనటువంటి రోగాలకి కారణం అవుతుంది కాబట్టి నేను మంచి ఆహారాన్ని తీసుకున్నాను పోషక పదార్థాలు తీసుకున్నాను అనుకుంటే లాభం లేదు ఆ పోషక పదార్థాలు కూడా నీ దేహానికి అందాలి ఒకరి దేహానికి పోషక పదార్థాలు ఇంకొకరి దేహానికి కాకపోవచ్చు కాబట్టి మంచి పుష్టికరమైనటువంటి మధుర పదార్థాలు ఒక పదహైదు పదహారు సంవత్సరాల కుర్రవాడికి గనక పెడితే వాడికి శక్తి రావచ్చు అదే అరవై డెబ్బై వచ్చేసిన తర్వాత యాభై దాటిన తర్వాత అందులో డయాబెటీస్ ఫుల్ గా కనుక ఉంటే ఫాస్టింగ్ టూ ఆయనకి గనక పెడితే వాడికి ఏదైతే ఆరోగ్యంగా ఉందో ఇతనికి అనారోగ్యంగా ఉండేందుకు అవకాశం కూడా ఉంటుంది కాబట్టి తినడం వరకే కర్మ ఈ కర్మను మనం ఆచరించగలమే గాని ఆ తర్వాత భగవంతుని అదృశ్య హస్తం ఉంది కాబట్టి దాన్ని జీర్ణింపజేసిన వాడు భగవంతుడు బోన్ చేసి పడుకో చూడండి తమాషా మళ్ళీ పడుకోడం నిద్ర పడుకోవడం నీ చేతిలో ఉంది సార్ నిద్ర రావడం నీ చేతిలో లేదు బాగుంది ఇప్పుడు అందుకని దొన్నతా ఉంటాం ఏం నిద్రపోలేదండి రాలేదండి ఎక్కడి నుంచి రావాలి ఎక్కడి నుంచి చెప్పు సికింద్రాబాద్ హైదరాబాద్ ఎక్కడి నుంచి రావాలేదు ఏమో భగవంతుని కృప అది నాకు భగవంతుడి దయ రాలేదంటే నిద్ర రాలేదంటే కూడా అదే భగవంతుని దయ నీ మీద పడాలి ఎందుకని పడుకోవడం నువ్వు చేయగలం కాదు నిద్రపోవడం నువ్వు చేయలేవు ఓకే అట్లాగే నిద్రపోవడం నువ్వు చేయగలం కానీ లేవడం నువ్వు చేతలేదు పళ్ళి ఎందుకంటే చాలా మంది లేవకుండా డైరెక్ట్ కూడా వెళ్ళారు రేపు లేస్తామనుకోని పనులన్నీ అప్పు చెప్పి మార్నింగ్ ఒక్కడ కనపడలేదు అందరు పోయి లేపిన తర్వాత తెలిసింది ఏమని లేడని లేడంటే రాడని రాడంటే లేడని అర్థమైందా ఇప్పుడు కాబట్టి పడుకోవడం అనేటువంటిది మన చేతిలో ఉంది కానీ నిద్రపోవడం మన చేతిలో లేదు తినడం మన చేతిలో ఉంది కానీ జీర్ణించుకోవడం మన చేతిలో లేదు ఇంకా నన్ను ఎందుకు నేను ఎనిమిది అంటున్నానంటే తినే తినడం కూడా మన చేతిలో లేదు అర్థమవుతుంది ఇప్పుడు తినడంలో కూడా అదృశ్యంగా భగవంతుని యొక్క అమృత హస్తం కలిస్తేనే తినేది ఎందుకో తెలుసా ఆర్డర్ ఉంది నియతి ఇప్పుడు తీసుకొచ్చి పెట్టాలా ఎట్లా తినాలి చెప్పండి కలపాలనా సంబర కలపడానికి వేళ్ళు కదలాలి సార్ ఇది భగవంతుని యొక్క కృప ఏది ఉన్నంత వరకు ఏం అర్థం కాదు ఉన్నప్పుడు ఎవడైతే పాడు చేసుకుంటాడో వాడికి తర్వాత తెలుస్తుంది బావిలో ఎన్ని నీళ్లున్నాయి వాళ్ళ కళ్ళల్లో నుంచి అన్ని గారుతాయి దేని ఎందుకంటే అది కష్టపడితే గాని అది అర్థం కాదు మనిషికి కష్టపడి అర్థం చేసుకోవాలి దేన్ని ఈ పొద్దు నేను పిసుకుతూ అన్నం తింటున్నా పరభాగ్యోప జీవిని కనుక ఎవడో కష్టపడితే తినేవాడిని ాగుంది కానీ రేపు పక్షపాతం వచ్చినప్పుడు ఒక చూస్తే సరేనా అలాగే ఉంటుంది చెయ్యి ఎట్లా చెయ్యి చెయ్యగానే ఉంది తినలేడు ఎవరో కలిపి పెడతా ఉంటారు నోట్లో జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం ఇది ఆలోచించాల్సింది పక్షపాతం వస్తే కాదు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆలోచించాలి వాటికి అవకాశం ఉంది ఐ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ భగవంతుని అనుగ్రహం ఉంది కనుక ఈరోజు తినగలుగుతున్నాం కాబట్టి చెయ్యిలో చెయ్యి తీసుకొని ఆహారాన్ని కలపడం జరుగుతుంటే కూడా ఇక్కడ భగవంతుని కృప నాకు కనపడుతుంది కేవలం తినడం కూడా నా మీద లేదు ఇప్పుడు అతను తినలేడు ఎవరన్నా కలిపి పెట్టాలి అర్థం అవుతుందే కాబట్టి చెయ్యి కుదరాలి కీళ్ళనొప్పులు కూడా లేకుండా ఉండాలి ఎందుకని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇది లేవాలి కుదరదు జాయింట్ పెయిన్స్ ఉంటే లావం జాయింట్ పెయిన్స్ లేకుండా ఉండాలంటే ఆయన మనతో జాయిన్ అయ్యి ఉండాలి అప్పుడు జాయింట్ పెయిన్స్ లేకుండా ఉండాలి అర్థమవుతుంది ఇప్పుడు నోట్లో ఇక్కడ చాలా ఉండయి నోట్లో చాలా ఉండే వ్యవహారాలు ఇప్పుడు పళ్ళు ఉండయి కొందరికి కదులుతూ ఉంటాయి ఒక్కోసారి అప్పుడు ఆహారం తినలేడు ఎందుకని ఇట్టంటే ఈ పన్ను నేపకూడదు ఎట్లంటే ఈ పనులు నేపకూడదు అందుకని మెల్లగా దొంగ వేసినాయి లోపలికి మెల్లగా కాబట్టి నవ్విని తింటేనే లాలాజలం మిక్స్ అవుతుంది గనక ఆరోగ్యం అదే ఎప్పుడైతే లాలాజలం మిక్స్ కాకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతాదో కోళాయిలో నీళ్ళు వెళ్ళినట్టుగా అది లోపల పోయి చాలా కష్టపడుతుంది జీర్ణం కావడానికి అందుకని బాగా నమిలి మింగల్ అర్థమవుతుంది కాబట్టి చిగుళ్ళు నొప్పులుగా ఉన్నాయనుకోండి తినలేం పళ్ళు నొప్పులుగా ఉన్నాయనుకోండి తినలేం చూసారా లేదు ఒక విషజ్వరం వచ్చి నాలుగు చేదుగా ఉంది అనుకోండి ఏది పెట్టినా ఒకటి సమభావము కాబట్టి నాలుగు రుచి చూడాలి కొందరు చూడాలి అండి రెండు రోజుల నుంచి నా నాలుగు రుచి తెలియడం లేదని శుభ్రం అర్థమవుతుంది పళ్ళు బాగలేక కొందరు చిగులు బాగాలేక కొందరు లాలాజనం ఊరక కొందరు నాలుగో బాగా ఇది ఎంత ఆర్డర్ సార్ దీంట్లో ఒక నియతి ఉంది ధర్మం అవన్నీ కలిస్తేనే పైగా ఇవన్నీ తినడానికి నేను సంసిద్ధంగా ఉన్నా బీరకాయలు పొట్లకాయలు బయట ఉండాలా సరేనా అది కూడాను ఆరోగ్యవంతంగా మంచి తాజా కాయగూరలు దొరకాల ఆ తాజా కాయగూరలో ఉండే మజ భగవంతుని కృప అర్థమవుతుందా వీడు ఇన్ని ఉంటేనే జరుగుతూ ఉంది కాబట్టి భోజనం చేసి పడుకోండి బోన్ చేసి పడుకునేది ఇదిగో భోజనం చేయడంలో ఇంత వ్యవహారం ఉంది పడుకోవడంలో అంతే వ్యవహారం ఉంది అర్థమవుతుంది ఇది అట్లాగే నిద్ర రావడం ఇదంతా కర్మఫలం అంటున్నాను నేను కాబట్టి నేను భోంచేసినా అది నాకు సక్రమంగా జీర్ణమయ్యి ఆరోగ్యంగా అది అసిములేట్ కావాలి మళ్ళీ డైజెస్ట్ కావాలి అసిములేట్ కావాలి అంటే జీర్ణం కావాలి జీర్ణమైంది వంట అది అసిములేషన్ రెండూ జరగాలి ఇది జరగాలంటే ఏంటి భగవంతుని కృప కృప ఏంటి కర్మఫలం అది అక్కడ అర్థమవుతుంది మళ్ళీ ధనుర్బాణాన్ని తీసేసినా అవి వస్తానే మనకు కూడా ఈ అనువాకం అంతా వస్తాయి కర్మఫలం మళ్ళీ ఎట్లా ఉందో కాబట్టి నేను ఒక మంచి ఆహారం అని చెప్పి తీసుకున్నా కూడా ఇది నాకు పని పోతుందేమో జీర్ణం కాకుండా పోతుందేమో హే భగవాన్ కాబట్టి నేను ఆహారం తీసుకుంటాను ఇది నేను స్థూలకర్మ నేను చేస్తూ భగవాన్ కానీ దీంట్లో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి నీ యొక్క అనుగ్రహం అంతా ఉంది ఇదంతా కలిసి జీర్ణం వరకు నీ యొక్క కృపే ఉంది గనక భోంచేసి పడుకోండి భోంచేయడం నువ్వే పడుకోవడంలో కూడా నువ్వే ఇంత నాకు కనపడతా ఉంది కాబట్టి చేతులు కాళ్ళు నాలుక దంతాలు సరే కళ్ళు కూడా కళ్ళు సరేజీ ఆహారం కళ్ళకెందుకండి కళ్ళ లేకపోతే ఎక్కడ తినేది ఏం తినేది ఏం తినేది కాబట్టి కళ్ళు ఉంటేనే ముందు పచ్చడి ఇక్కడ ఉంది ఇక్కడ ఉందని తెలుసు పచ్చడి ఇక్కడ ఉందని తెలుసు ముందు ఈ వికారాలంతా ఉండాలంటే కళ్ళు ఉండాలి లేదనుకోండి పక్కనస్తాడు చెయ్యి ఇతనితో ఎందుకు కూర్చున్నానని వాళ్ళు కాస్త జరుపుకుంటుంటారు అట్లా ఎందుకంటే ఇంత దూరం పెడతాడేది చెయ్యి కాబట్టి హే భగవాన్ చూసావా తిని పడుకోవంటే ఆలోచిస్తే ఇంత కనపడతా ఉంది తినడం ఎట్లా ఎట్లా తినేది నిలబడుకునే ఇంకా అసెంబ్లీకి అన్నం తినడానికి తేడా ఏముంది ఎప్పుడు శుభ్రంగా పద్మాసనం వేసుకొని కూర్చోవాలి ఇలా పద్మాసనం వేసుకొని కూర్చోవాలంటే మోకాళ్ళు వంగ అర్థమవుతుంది అందుకని ఇప్పుడు మోకాళ్ళు బాగున్నంత వరకు మనకు డైనింగ్ టేబుల్స్ రాలేదు డైనింగ్ టేబుల్స్ ఎప్పుడు వచ్చినాయంటే మోకాళ్ళు వంగనప్పుడే డైనింగ్ టేబుల్స్ వచ్చాయి ఇది వ్యవహారం చూసారా అప్పుడు కూర్చోవాలి నేను శుద్ధంగా ఆచారవంతంగా కూర్చోవాలి భోంచేయాలి నేను సంప్రదాయంలో వచ్చినటువంటి వాడిని ఇదిగో పద్మాశ్రీం వేసుకుని కూర్చోవాలి అర్థం కాదు ఇదంతా భగవంతుని యొక్క చూడండి ప్రతి చోట ఆయన ఉంటేనే పనులు జరుగుతున్నాయి కానీ లేకపోతే పనులు జరిగేందుకు అవకాశం లేదు కా సర్వ ఉపద్రవాలు లేకుండా చేయి తండ్రి అని చెప్పేసి మనం ప్రార్థిస్తున్నాం కాబట్టి నీ ఆయుధం ఏమైతే ఉన్నాయో వారన్నీ కూడా మనం శిక్షించడానికి కాకుండా ఈ విధంగా రక్షించడానికి అవకాశం ఉండాలి ఎందుకంటే ఆరోగ్యం సహజం మనిషికి ఆరోగ్యం అసహజం కాదు రోగాలు అసహజం మనిషికి ఆరోగ్యమే భగవంతుడిచ్చింది అనారోగ్యం అనేది లేనేలేదు అనారోగ్యం అంటే ఏంటో తెలుసా ఆరోగ్యం పోతే ఉండేది అనారోగ్యం అసలు ఉండేది ఆరోగ్యమే ఆరోగ్యం అనేది సహజం రోగాలు అనేటువంటివి వచ్చిపోతూ ఉంటాయి కాబట్టి వచ్చిపోతూ ఉండేటువంటివి రోగాలు సహజంగా ఎప్పుడు ఉండేటువంటిది ఆరోగ్యం మాత్రమే కాబట్టి ఎప్పుడు ఉండేది ఆరోగ్యమే గనక వచ్చిపోయేటువంటివి ఈ అనారోగ్యాలు గనక ఈ అనారోగ్యాలన్నీ కూడా పాప ఫలితాలు గనక ఈ పాప ఫలితాలు పోతే అనారోగ్యాలు పోతాయి కాబట్టి పాప ఫలితం పోవాలి అంటే ఏం చేయాలి నేను స్తు నమస్కారాల ద్వారా భగవంతుని గనక నేను ప్రార్థించినట్లయితే తద్వారా అది అదృష్ట అదృష్ట ఉంటుంది సూక్ష్మ ఫలితం నాకు అందుతుంది అదే దయ అదే కరుణ దానివల్ల ఈ పాపాలన్నీ కూడా పారిపోతాయి ఇది విషయం నెక్స్ట్ పద్నాలుగు పూర్వ మంత్రానికి ఋషి దేవత చందస్సు ఉందో ఈ పద్నాలుగు వరకు కూడాను అదే నమస్తే అస్వాయు నాతయృష్ణవే ఉమోహుభ్యా నమస్తే అస్త్ ఆయుధాయ నమస్తే అస్థు ఆయుధాయ నమస్తే తే నీ యొక్క ఆయుధాయ నీ ఆయుధానికి నమ అస్థు నమస్కారము కలుగ్గాని అంటే నేను నమస్కారం సమర్పిస్తూ ఉన్నాను నీ యొక్క ఆయుధానికి నమస్తే ఇంకో విధంగా నమస్తే నీకు నమస్కారము ఆయుధాయ నమ అబట్టి నీ యొక్క ఆయుధాలకు కూడాను నీ దగ్గర ఏ ధనుర్భాణాలు ఉన్నాయో ఏ ఆయుధాలు ఉన్నాయో వాటినంతటి కూడాను నమస్కారము అవి కూడా ఎట్లాంటి తెలుసా అనాథతాయ దృష్ణవే దృష్ణవే అంటే శక్తి కలిగి ఉన్నప్పటికీ అదే మంచి శక్తి కలిగి ఉన్నాయి అంటే పవర్ఫుల్ మిస్సైల్స్ అవన్నీ నీ దగ్గర ఉండేది సామాన్యమైనటువంటివి కావు దృష్ణవే కాబట్టి నీ దగ్గర ఉండేటువంటి ఆయుధాలు శక్తి కలిగినటువంటివే వాటిని ప్రయోగించేటువంటి నీవు సర్వశక్తి సంపన్నుడవే ఇద్దరు అయినప్పటికీ కూడాను అనాథతాయ దృష్ణవే ఆ శక్తివంతమైనటువంటి ఆయుధాలు ఆ ఆయుధాలను ప్రయోగించేటువంటి శక్తివంతమైనటువంటి బాహువులు నీకున్నాయి నీ దగ్గర శక్తివంతమైన ఆయుధాలున్నాయి చూడండి శక్తివంతమైన ఆయుధాలు ఉండి వాళ్ళు శక్తి లేదనుకోండి రావణాసురుడు గనక శివధనసుని ఎత్తినట్టు ఉంటుంది వాడు పైన వేసుకోవడమే సరేనా కాబట్టి అదే రాముడైతే అజాను బాహుము అరవింద దళాయతాక్షం రాముడు ఎందుకంటే బాహుబలం కలిగినటువంటి వాడు గనక కాబట్టి ఆయుధం శక్తియుతంగా ఉండాలి శక్తివంతంగా ఉండాలి ఆ ఆయుధాన్ని ప్రయోగించేటువంటి శక్తి బాహుబలం నీ దగ్గర ఉండాలి రెండూ ఉండయి దృష్ణవే శక్తివంతమైనటువంటి ఆయుధాలు శక్తివంతమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడి కానీ అవి అనాతతాయ ఆయుధాయ నమస్తే అయ్యా అనాతతాయ ఇది ఆతత అనేటువంటిది పదం అంటే సంహారానికి ఉపయోగపడేటువంటి దాన్ని ఆతత అంటారు ఆతతాయ ప్లీజ్ అనాతతాయ అంటే సంహరింపబడడానికి ఉపయోగపడనిది అంటే ఏమిటో తెలుసా ఇంత శక్తివంతమైనటువంటి ఆయుధాలు అయినప్పటికీ కూడాను ఇంకా ప్రయోగించలేదు అది అక్కడ ఆయుధాలు ఉన్నాయి ఎట్లా ఉన్నాయో తెలుసా విశ్రాంతి తీసుకుంటూ ఆయుధాలు శివుని యొక్క అమృత హస్తాల్లో విశ్రాంతి తీసుకుంటూ ఆయుధాలు కాబట్టి అయ్యా నమస్తే అస్తూ ఆయుధాయ నీ ఆయుధానికే నమస్కారం నీకు నమస్కారం ఎందుకని నీకు శక్తి కలిగి నా మీద నువ్వు ప్రయోగించడం లేదు ఆయుధాలు కనపడుతూ ఉన్నాయి అవి కూడా శక్తివంతమైనటువంటి ఆయుధాలు అవి నా మీదకి రాలేదు కాబట్టి అవి కనుక వచ్చాయంటే పాప ఫలితాలు నాకు అందుతున్నాయి అర్థం పాపి ఫలితాలు కనుక అందాయంటే నా బ్రతకొకసారి చీకటమయం అయిపోతుంది కనుక ఈ రోజు ఈ వెలుగులో ఉన్నానంటే ఆ ఆయుధాలు నా మీద ప్రయోగింపబడలేదు గనక శక్తి కలిగి ఉన్నా ఇంతవరకు అవి నా మీదకు ప్రయోగింపబడలేదు కనుక ఆయుధాలకు నమస్కారం కర్మఫలాలు ఆయుధాలు అంటే ఇక్కడ కర్మఫలాలు కాబట్టి ఈ కర్మఫల ప్రదాత పరమాత్మ కనుక అయ్యా నీకు కూడా నమస్కారం ఆయుధానికి నమస్కారం ఏంటి అంటే నన్ను అనుగ్రహించమనే భగవంతుడికి నమస్కారం అంటే అనుగ్రహించమనే ఆయుధానికి నమస్కారం పెడితే ఆగ్రహించమని ఎందుకంటే అది చేయగలిగే పని అది ఒకటే ఇప్పుడు భగవంతుడికి నమస్కరించామనుకోండి ఆయన మనల్ని అనుగ్రహించగలడు ఆవు పొదుగు దగ్గర పోయి పట్టుకుంటే పాలొస్తాయి అజాగళ స్థనం మేక సన్ను పట్టుకున్నాడు అనుకోండి అదే ఇవి కుచుములే అవి కుచుములే అక్కడ పాలు వస్తాయి రావు బాగా అర్థం చేసుకోండి ఉదాహరణకి ఆయుధ పూజ అంటే శనేశ్వర పూజ ఉందనుక ఇదేంటిది శనేశ్వర పూజ చేశారు ఎప్పుడన్నారు వద్దులే ఇది మందపల్లి మందభాగ్య పూజ సరేనా శనేశ్వరుడి పూజ చేసేటప్పుడు ఆ మంత్రాలు చదువుతారు కానీ వాటి అర్థం చూడవు ఎక్కడ కూడా శనేశ్వరుణ్ణి నన్ను అనుగ్రహించు నన్ను కాపాడు నన్ను దయచూడు అని ఒక్కడనడు ఆ మంత్రాలు ఎక్కడా లేదు నన్ను ఏమీ చేయకుండా ఉండు సపోజ్ అయ్యా నన్ను అనుగ్రహించు అన్నాం అనుకోండి మన ఇంటి మీద వచ్చి వాళ్ళతాడు అది అక్కడ అర్థమైంది కాబట్టి భగవంతుణ్ణి మనం ప్రార్థిస్తా ఆయన అనుగ్రహానికి శనేశ్వరుని పూజించేటప్పుడు అనుగ్రహం కాదు చూడండి ఫలితం ఒకటే కావచ్చు అయ్యా నీ అనుగ్రహాన్ని ప్రసాదించానంటే డేంజర్ ఆయన దగ్గర అనుగ్రహం అంటే వచ్చి వాడడం అందుకని మనం ఏమన్నానంటే అయ్యా ఆగ్రహం లేకుండా ఆగ్రహం లేకుండా అనుగ్రహం లేకపోయినా పొరలేదు ఆగ్రహం లేకుండా ఆగ్రహం లేకుండా ఉండడమే అనుగ్రహం అదే మనకు ఆయన ప్రసాదించే శనిగ్రహం శనిగ్రహం మనకు ప్రసాదించే అనుగ్రహం ఏంటంటే ఆగ్రహం లేకుండా ఉండడమే కాబట్టి శనిశ్వరుని ప్రార్థించేటప్పుడు అయ్యా ఆగ్రహం నా మీద లేకుండా ఆయుధాన్ని ప్రార్థించేటప్పుడు ఓ ఆయుధమా నీకు నమస్కారం అంటే అదొచ్చి ఎందుకని నన్ను పిలిచే కనుక వచ్చానని అందుకని నువ్వు నాకు ఏమీ కష్టాన్ని కల్పించకుండా ఉండు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నావు కదా అట్లాగే విశ్రాంతి తీసుకోవు పరమశివుడి యొక్క చేతిలో కాబట్టి నా కర్మఫలాలే నీ రూపంలో ఉన్నాయి ఎప్పుడేవి వస్తాయో నాకు తెలియదు కాబట్టి కర్మఫలాలు వస్తే నేను భరించలేను దుర్భరమైనటువంటి బాధాపూరితమైనటువంటి కష్టాన్ని కల్పించేటువంటి కర్మఫలాన్ని నేను నేను జీర్ణం అవి నేను సహించలేను భరించలేను కాబట్టి నా కర్మఫలాలు తటస్థం కావాలి న్యూట్రలైజ్ కావాలి అలా కావాలంటే భగవంతుని అనుగ్రహాన్ని నేను కోరుతూ ఉన్నా కాబట్టి ఆయన అనుగ్రహాన్ని కోరుతూ ఉన్నా ఓ ఆయుధల్లరా మీ యొక్క ఆగ్రహం కూడా వద్దు అని మిమ్మల్ని కూడా నేను ప్రార్థిస్తూ అని అర్థం ప్లీజ్ కనుక నమస్తే అస్తూ ఆయుధాయ అనాతాయ దృష్ణవే ఉభాభ్యాం ఉతతే నమ బాహుభ్యాం తవ ధన్వనే అయ్యా నీ ధనస్సుకు నమస్కారం ఆ ధనస్సును పట్టుకునేటువంటి చేతులున్నాయి చూసారా అది ఉభా హుభ్యాం రెండు చేతులు ఉభాభ్యాం ఆ రెండు రెండు సార్లు వాడేడు దాన్ని ఉభాభ్యాం అన్నా ఒకటే బాహుభ్యాం అన్నా ఒకటే కరాభ్యాం ఇది అయితే ఎందుకు వాడాల్సి వచ్చింది అనుకో అంటే రెండు సార్లు అన్నప్పుడు ఖచ్చితమైన అభిప్రాయం అన్నమాట అర్థమవుతుంది రెండు సార్లు అంటే ఖచ్చితమైనటువంటి అభిప్రాయం ఏమండి మీరు ఇచ్చేది ఉందే నాకు నా దగ్గర తీసుకున్న పది రూపాయలు రేపిస్తానండి ఇస్తారా తప్పకుండా ఇస్తాను తప్పకుండా ఇస్తాను రెండు కలిసి ఒకటే రెండు సార్లు చెప్పటంటే స్ట్రెస్ నా మాట నమ్మండి నా మాట నమ్మండి అన్నాడు అనుకోండి స్ట్రెస్ నా మాట నమ్మండి అంటే నమ్మకుండా బోండి కూడా అర్థం కాబట్టి ఆ విధంగా ఇది ఏదైతే ఉండదో దీన్ని కన్ కన్విక్షన్ అనమాట ఉబాభ్యాం బాహుభ్యాం ఈ రెండిటి వల్ల కూడాను నాకు ఏ విధమైనటువంటి కష్టం కలగదు ఎందుకని అవి ఇంకా సంధింపబడలేదు శక్తి కలిగి ఉండినా అట్లాగే నువ్వు కూడా సంధించలేదు నీ బాహుబ బలాలు ఉన్నప్పటికి కూడాను కాబట్టి ఇవి అటు ఆయుధాల వైపు ఇటు నీ వైపు రెండు వైపులు కూడా నేను చూసి నమస్కరిస్తూ ఇక ఇవి నాకు ఏ ఉపద్రవాలు కల్పించకుండా ఉండుగాక ఉండుగాక అనేటువంటి స్థిరమైనటువంటి నిశ్చయం నెక్స్ట్ ఈ మొదట ప్రధమానువాక్యంలో చివరి మంత్రం పదిహేనవ ఋక్ ప్లీజ్ పరితేధన్వ నో హేతిరస్మాన్ వృణక్తు విశ్వ అధోయ అస్మన్ నిధేహిత నీ యొక్క పరి తే తే నీ యొక్క ధన్వన ధనస్సు ఏదైతే ఉందో హేతి ప్లీజ్ అస్మాన్ హేతిరస్మాన్ సంధి హేతిహి హేతిహి అంటే శరము బాణము హేతి అంటే శరము బాణము అస్మాన్ మాకు విశ్వత అన్ని వైపుల నుండి కూడాను అన్వయక్రమం చూసుకుంటారండి తే నీ యొక్క ధన్వన ధనస్సు ఏదైతే ఉందో దానికి ఉండేటువంటి హేతిహి శరము బాణం ఏదైతే ఉందో ఇది అస్మాన్ మమ్మల్ని విశ్వత అన్ని వైపుల నుండి కూడాను మొదట పరి మిగిలిపోయింది తర్వాత అస్మాన్ తర్వాత వృణక్తు పరివృణత్ మమ్మల్ని పరిత్యజించుగా అది అన్వయక్రమం పరి వృణత్ పరితే ధన్వనహేతి అంటే తే ధన్వనహేతి నీ ధనుర్బాణాలు ఏవైతే ఉన్నాయో అస్మాన్ వృణక్త్ హేతి అస్మాన్ అస్మాన్ మమ్మల్ని వృణత్తు పరివృణత్తు పరిత కాబట్ చరిత్యసించుగాక మమ్మల్ని విడిచిపెట్టిపోవుగాక అది మమ్మల్ని మరిచిపోవుగాక అయ్యా నీ బాణాలు ఏవైతే ఉన్నాయో నీ ధనస్సులు ఏవైతే ఉన్నాయో అవి మమ్మల్ని సంపూర్ణంగా మరిచిపోవుగాక అంటే మా పాప ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మా వైపు ప్రయోగింపబడకుండా ఉండుగాక ఏ వైపు నుంచి కూడాను అటు దేహ వైపు నుంచి గాని అటు మానసికంగా గాని ఆరోగ్య గాని ఏ విధంగా కూడాను పాప ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మా వైపు రాకుండా ఉండుగాక మమ్మల్ని అవి వదిలిపెట్టుగాక పరిత్యజించుగాక అది పరి వృణత్తు పరితే ధన్వన హేతిహి అస్మాన్ వృణత్తు విశ్వత అధ ఆ తర్వాత కూడా ఏమిటంటే యా ఇషుది యా ఏవైతే ఇషుదిహి ఇంతకుముందు చెప్పాను కాదు ఇషుహ అంటే బాణాలు బాణాలు కలిగినటువంటిది ఇషుదిహి అంబుల ఆ అంబుల పొది ఏదైతే ఉందో తవారే తవా ఇషు దిహి నీ యొక్క అంబుల పొది ఏదైతే ఉందో అందులో బాణాలు ఉంటాయి కదా ఉంటే పర్వాలేదు ఒక పని చేయండి ఆరే అస్మన్ నిదేహితం కాబట్టి నువ్వేం చేయాలంటే వాటిని ఇక ప్రయోగించాలని అనుకుంటుంటే ప్రయోగించగాని ఎక్కడ ప్రయోగిస్తావయ్యా అరీణా సమూహ అది మా శత్రు సమూహం ఉందే అక్కడ తిప్పు బాగుండదు మాకు శత్రువులు ఉండాలి చాలా మంది వాళ్ళ మీదకు ప్రయోగించి దీన్ని కనుక ఇంక తప్పనిసరిగా ఇది బ్యూటిఫుల్ లాస్ట్ కంక్లూషన్ ఒకవేళ ఇంత నేను ప్రార్థన చేశాను కానీ తప్పనిసరిగా నా పాప ఫలితాలు గనక నాకు అందేటట్లుంటే సరేనా నీవు బాణప్రయోగం చేయడానికి సిద్ధపడిపోతే నా పాపాల యొక్క ఫలితాలను నాకు అందించడానికి కనుక సిద్ధపడిపోతే ఒక పని చేయి అయ్యా ఇది నీ పాప ఫలితం నేను దీన్ని న్యూట్రలైజ్ చేయను దీన్ని తటస్థం చేయను నీ మీద వదిలేస్తున్నాను వదిలేయి కొద్ది డైరెక్షన్ మార్చు కొద్దిగా డైరెక్షన్ చేంజ్ అయ్యి ఏం డైరెక్షన్ అయ్యేది నా మీద కాకుండా నా శత్రువుల మీదకి దిప్పు ఏమయ్యా నీ కర్మ ఫలితం వాళ్ళు అనుభవించేది చెప్పు అయ్యా నేను చెప్పే శత్రువులు ఎవరో తెలుసా లో సంహరించు వైరులను లోన సంహరించు నీ అడుగుల కడ పడి ఉంది నీల కంట ఎస్ట్రడే సరేనా నా లోపలుండారా శత్రువులు బయట ఉండే శత్రువుడు ఎవడు ఉండడు బయట శత్రువే లేడు బయట శత్రువును తయారు చేసేది లోపల శత్రువు బయట ఎంతో మంది నాకు విరోధులుండాలనుకునేవాడు మూర్ఖుడు బయట లేరు విరోధులు లోపలుండారు విరోధులు ప్రహ్లాదు చెప్పింది అదే కదా లాస్ట్ టైం వీళ్ళు ఇక్కడ నాన్న బయట వైరులు ఎవరున్నాయన్న అంత లోపలే ఉండాలి కానీ వాళ్ళు కామ క్రోధ లోప మోహ మద మాత్సర్య ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అహంకారం ఏదైతే ఉందో దానికి మించిన విరోధి ఎవరుండారు ఈ ప్రపంచంలో చెప్పండి లేరు అంతకు మించిన విరోధులు లేనే లేరు అది లోపలి చేరుంది అదొక్కటి చాలు మన బ్రతుకుని అంతరింపజేయడానికి ఇతరుల అవసరమే లేదు అహంకారిని పాడు చేయడానికి ఏకే ఫార్టీ అవసరం లేదు ఎందుకో తెలుసా ఇది ఏకే నైంటీ అర్థమవుతుంది డబ్బులు ఇది దీని శక్తి ఉంటుంది ఆగదు కనుక ఇవన్నీ లోపల నా శత్రువులు ఉన్నాయి శత్రువు ఉంటే సుఖం ఉండదు చుట్టుపక్కల శత్రువు ఉంటేనే మనకు ఆనందం ఉండదు మన సుఖాలు పోతాయి మన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో మనతో కలిసి జీవించేటువంటి వాళ్ళు ఇరుగు పొరుగు సరేనా మరుగు లేదు ఇరుగు పొరుగు ఇక్కడా అక్కడే వీళ్ళతోనే మనం బాధపడిపోతున్నాం సరే ఇంట్లో ఉంటారు మళ్ళీ చుట్టూ వాళ్ళ శత్రువులు కొంత ఇదొక కర్మ ఇదొక కర్మ ఎందుకంటే ఎవరిని అనుకోవాల్సిన అవసరం లేదు నేను టెల్ యూ యథార్థంగా చెప్తున్నాం మొన్న వన్ మంత్ ఈ దీక్షలో కూడా నేను విపరీతంగా కొన్ని ఆలోచన చేసినప్పుడు దాంట్లో ఇదొక పాయింట్ ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవరి వల్ల బాధ సరే మనమే న్యూట్రలైజ్ చేసుకోవడమే ఎందుకని ఇది నా పాప ఫలితం దట్ సాల్వ్ ఐ సరేనా ఎవరైనా ఇప్పుడు భర్త వల్ల బాగా కష్టం వచ్చిన భార్య వల్ల కష్టం వచ్చిన బిడ్డల వల్ల కష్టం వచ్చిన స్నేహితుల వల్ల కష్టం వచ్చిన ఉద్యోగుల వల్ల కష్టం వచ్చిన చూడండి ఉద్యోగం ఎందుకు ఇండి మృతి సంపాదన కోసం ఉద్యోగం చేసేది ఆ ఉద్యోగంలో నలుగురు ఉంటారు ఒక ఆఫీసులో పది మంది ఉంటారు ఒకటి మీద ఒకటి ఇరవై నాలుగు గొడవ ఇది ఏం కర్మ చెప్పండి ఎనిమిది గంటలు అక్కడ ఉంటారు పనిచేసి ఒక గంట కూడా ఈ ఏడు గంటలు దీంట్లో సరిపోదు అర్థమవుతుంది ఇదంతా ఏంటో తెలుసా గతంలో చేసుకున్న వాళ్ళంతా ఇక్కడ తయారవుతారు మన ఆఫీసులోనే జాయిన్ అవుతారు లేకపోతే వాళ్ళ ఆఫీసులో మనం జాయిన్ అవుతాం ఇది కర్మ కాబట్టి మన ఉన్నవన్నీ మనవి కావాల్సిన అవసరం లేదు అండర్స్టాండ్ ద పాయింట్ మనకి బీపీ ఉంది అది మనకి కావాల్సిన అవసరం లేదు మనకు షుగర్ ఉంది అది మనకు కావాల్సిన అవసరం లేదు మనకు జ్వరం ఉంది అది మనకు కావాల్సిన అవసరం లేదు మనతో దరిద్రంగా కలిసి ఎవరైనా ఉంటే ఆ దారిద్రాన్ని మనసులో నుంచి తొలగించేసే అంతగానికి మార్గం అప్పుడు సుఖం మళ్ళీ మీరు వాళ్ళ దగ్గర పోయి నువ్వు దరిద్రం నేను మనసులో నుంచి తొలగిస్తున్నా అన్నావు అనుకోండి వాడు మన నువ్వే దరిద్రం నీ ఫాదర్ దరిద్రం నీ గ్రాండ్ ఫాదర్ దరిద్ర వారే ఆయన ఇది మళ్ళీ సంప్రదాయం అయిపోయింది కాబట్టి ఏమి జస్ట్ ఖర్చు లేకుండా చేసే పని ఒకటి ఉంది ప్రపంచంలో పైస అవసరం లేదు ఎవరిని సుఖ పెట్టడానికి కూడా పైసా అవసరం లేదు బాగా చూస్తే కృష్ణ స్వామి గోపాలకృష్ణుడు ఆయన జీవితం వల్ల అడుగడుకుండా మీకు అందరు సుఖంగా ఉండేవాళ్ళు ఆయన దగ్గర ఆయన దగ్గర ఒక లక్షణం ఉన్నది ఏంటో తెలుసు చూడొచ్చిన అదేని కృష్ణ కృష్ణ ఎల్లప్పుడునా ఆనందం సదానంద స్వరూపం ఇప్పుడు మనలాగా హెవయ్ అన్ని ఇట్లా ఎక్కడ భాగవతంలో కానీ భారతంలో కానీ కనపడిన కనపడలే దుర్యోధనుడు కటేయండి అతను అంటే కూడా అతను చూసి నష్టమే కష్టమే ఒక్క రూపాయి కష్టం ఏమన్నా చెప్పండి అర్ధ రూపాయి కావాలన్నా పావులా కావాలన్నా ఏదో అయ్యా ఒక ఐదు రూపాయలు అంటే అతను అడిగాడు అని ఏడిస్తే పర్వీ లేదు ఊరికే నేను విపరీతమైన బాధల్లో ఉండేటప్పుడు కూడా నవ్వుతూ ఉండేవాడు ఇప్పుడు ఉదయం ఉంటుంది అనుకో బాధ ఎవరికైనా ఉంటుంది ఏదో ఇది ఒకటి ఉంది దరిద్రం బాధ ఇచ్చేది ఏదైనా దరిద్రానికి కాబట్టి పది ఉండేటప్పుడు ఏదో ఒకటి ఉంటుంది సరేనా ఐదు నిమిషాలు కూడా ఉండదు నా దగ్గర అంతే ఒకటేదైనా కోపం వస్తుందంటే వస్తుంది ఎందుకు రాదు నేను చుట్టా రాయే కోపడాల్సినప్పుడు కోపడలేకపోతే కూడా అదే దరిద్రం అప్పుడు పిల్లవాడు చదవకుండా ఉంటే కూడా మాస్టరు నయనా అన్నాడు వాడు పూర్వక రోజులు అంతే పాడితే మళ్ళీ రెండో రోజు శుభ్రంగా చే కోడితే అర్థమవుతుంది అందుకని పూర్వక రోజుల్లో మాస్టర్లు ముందు కొట్టి ఎందుకు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడేదో వచ్చింది కానీ గొడవ ఎందుకంటే కొట్టడం అనేది ఇప్పుడు కూడా లేకపోలే ఇప్పుడు కూడా కొట్టడం ఉంది కాబట్టి రివర్సు కాలం మారింది రివర్స్ స్కూల్లో లేదు ఉంటే కొట్టాల్సిందే ఎవరొకరు కొట్టాలా కాబట్టి అప్పుడు ఒకరు కొట్టేవాళ్ళు ఇప్పుడు ఇంకొకరు కొట్టాల్సి అప్పుడు ఒకరు దెబ్బ తినేవాళ్ళు ఇప్పుడు ఇంకొకరు దెబ్బ తింటుంటారు అంతే ఇంకేం లేదు ఎడ్లీ బాధలు ఆ రోజుల్లో ఒక ఎక్కం చదువుకోకుండా పోతే ఇప్పుడు ఏమి ఉండదు ఏమిడాది ఎవడైనా అందుకని నేను నిద్రపోతాయి తిరి నిద్రపోయేది అందుకని పోకపో సామెత ఒకటి ఉంది ఈ పక్క ఉంది నిద్ర సైడ్ ఉంది సత్రం భోజనం చెప్పండి నెల్లూరు వాళ్ళు మఠం నిద్రెడ్ వాసనలు ముప్పై సంవత్సరాలు వదిలిన అయి ఇంకా పట్టుకునే సత్రం పూజనం మఠవ్ నిద్ర అర్థమైంది ఎక్కడ వస్తుంది జ్ఞానం రాదు కష్టపెడితే వస్తుంది అందువల్ల ఆ రోజుల్లో మాస్టర్లు కొట్టినా అదో తమాషా ఇప్పుడు తెరీ ఒక్కొక్క దశలో వాడు ఈ రోజు అప్పజెప్పపోయినాడు అనుకో గోడ కుర్చీవి అంటే వాడు గోడ మీద కుర్చీలాగుంటాడు కాళ్ళు ముందుకు పెట్టి కుర్చీలాగానే కదా ఇది గోడ కుర్చీ కదా సెకండ్ ఏంటి గుంజిళ్ళు అది కూడా ఇట్లా ఈచ ఇటు తర్వాత మూడోది ఉంది అప్పుడు కూడా వాడు చదవలేదు ఇంకొకటి ఇట్లాంటి వాడిని ఎన్నుకొని వీడి చెవులు వాడు వాడు చెవులు వీడు అది కూడా రివర్స్ ఎందుకంటే ఇద్దరు ఒకసారి కూర్చోలేరు ఇద్దరు ఒకసారి రావలేరు వాడు లేచినప్పుడు ఈడు కూర్చుంటాడు ఈడు లేస్తే వాడు కూర్చుంటాడు ఎమ్మాయితన మళ్ళీ వాడు అనిపిస్తాడు నన్ను చూపట్లాగడం అంటే వాడు చూపులాగడం కాదు కూర్చోవడం ఇద్దరు ఒకే విధంగా కూర్చోలేరు ఒకే విధంగా లేవలేరు వాడు కూర్చున్నట్టు ఈ లేచుంటాడు అప్పుడు వీడు లాగుతాడు వాడి చెవి నొప్పిగా ఉంటది మళ్ళీ లేచినప్పుడు వాడు లాగుతాడు గట్టిగా ముందుకే ఉంటుందా ఈ బాధ ఎక్కువైపోద్ది అందుకని ఇంటికి వెళ్ళి ఏడస్తా వెళ్ళి రేపు మళ్ళీ ఇదే అవుతుంది ఏమో నేను శుభ్రంగా అదే మాస్టర్ ఏమీ అనుకుంటూ వదిలేశాడు భోజనం పెట్టి సత్రం భోజనం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అయ్యా శత్రువుల మీదకి స్తవారే ఇషుదీ స్థవారే ఇషదేహి ఈ బాణార్జునని శత్రువుల మీద శత్రువులు ఎక్కడో లేరు నా లోపలే ఉండారు వీటి మీదకి ఒకసారి వాటిని తిప్పేయి స్వామి అవి గనక ఈ శత్రువులు పోతే నేను హాయిగా ఉంటాను శత్రువులు ఉండేటువంటి చోట నేను సుఖంగా ఉండలేను అటువంటిది భాష్య శత్రువులతోనే సుఖంగా ఉండలేనప్పుడు ఇరుగు వాళ్ళ శత్రువులు సుఖంగా ఉండలేనప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళ శత్రువులు అయితే సుఖంగా ఉండలేనప్పుడు ఆ బయట ఉండేవాళ్ళు లోపలే వచ్చి చేరితే ఇది అక్కడ అంటే బయట మనిషి ఉండిన ఆ మనిషికి సంబంధించిన భావం మన ఆంతర్యంలో ఉంటుంది ఒక మనిషి మీద ఈర్ష ఉందనుకోండి ఆ ఈర్ష వాడిని చుట్టుకొని అది ఇక్కడ ఉంటుంది అక్కడ కాదు ఉండేది కాబట్టి ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండాడు ఇక్కడ ఉండి ఎవడేం చేస్తున్నాడు ఈర్ష కల్పిస్తూ ఉండాడు ఏంటంటే ఈ దౌర్భాగ్యుడని మెల్లగా ఏం చేశారు తెలుసా ఇది నా కర్మఫలము అని అర్థం చేసుకొని వెరీ వెరీ ఇంపార్టెంట్ సుఖపడ్డానికి ఇది ఒక మంచి అందమైనటువంటి సోపానం హాయిగా మనసులో నుంచి మనం చేయాల్సిన ప్రయత్నం అంతా చేయాలి సరేనా కానీ తప్పనిసరిగా అక్కడి నుంచి బాధ ఎదురవుతుంది అనుకోండి అప్పుడు జస్ట్ ఇట్లా అండాలే ఇది ఓకే శుభ్రం ఇంకోండే అక్కడి నుంచి కృష్ణుడు అయిపోండి నథింగ్ రాంగ్ నవ్వుతూ ఉండండి అంతే అప్పుడు ఒకరోజు ఎదుట వాడు ఏడుస్తూ ఉంటాడు ఇంక నవ్వుతూ ఉంటే వాడు ఏడుస్తుంటాడు అంతే ఇంకేంది అర్థమవుతుందా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కాబట్టి శత్రువుల మీదకి నీ బాణాన్ని ప్రయోగించు నీ ఆయుధాలను ప్రయోగించు ఎందుకంటే వీటిని తట్టుకోలేకపోతున్నాను నేను ఎప్పుడైతే లోపలుండేటువంటి కామక్రోధాది అరిషడ్ వర్గాల్ని సమూలంగా నశింపజేయమని పరమాత్మను కోరుతూ ఉన్నాడో అవి లేకుండా పోతే ఫర్దర్ గా మళ్ళీ పాపాలు చేసేటువంటి అవకాశం లేదు ఆగామి కర్మకి కట్ట నేసేసినట్టే జరుగుతూ ఉంది ప్లీజ్ ఇక్కడికి ప్రధమానువాకం పూర్తయింది next